వాడికి ఏం చెప్పాలంటే ఇలాగా తొత్తరమూడు అనే గ్రామంలో ఏదో ఫలానా దేవ ఫలానా దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మా ఊళ్ళో కూడా ఉన్నాడు మీ ఊళ్ళో ఉన్న దేవుడు పనికిరాడు తొత్తరమూడులో ఉన్న దేవుడే దావాలి అక్కడికి వెళ్లి ఆ దేవాలయం చుట్టూ సార్లు ప్రదక్షిణం రోజు అలాగే పద్నాలుగు రోజులు చేసి లేకపోతే నలభై రోజులు చేసి అక్కడే తిండి తిప్పలు లేకుండా ఈ జపం చేస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్తే వీడి కేసు వస్తాడు అది అది చెప్తే అమ్మ నేను ఎంత విద్వాంసుడు ఎంతటి మొహోపకారం చేసే నాకు అనుకుంటాడు నువ్వు ముక్తులు ఎలా నాన్న తెలుసుకో అని చెప్తే వాడికి అర్థం ఈ ముక్త ముందు నువ్వు కష్టపడుతున్నావు అనే సత్యాన్ని తెలుసుకుని అజ్ఞానం నుంచి బయటపడు అని మీరు కలహ చెప్పండి అడుగు ఏదైనా వాడు ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఈ జనులు పల్లెటూళ్ళకి డాక్టర్ ఏదో రౌన వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్లి వాళ్ళు ముందే వెళ్ళగానే డాక్టర్ గారు సూదిమంది ఇవ్వండి అని అంటూ అంటే అర్థం ఏంటో తెలుసుందండి సరైన ఫార్ములేషన్ వాళ్ళకి చేత కాలేదు అని అర్థం ఆ మందు నోట్లో వేసుకుని పొట్టలోకి వెళ్తే రక్తంలోకి వెళ్లే ముందే డిజెంటిగరేట్ అయిపోతుంది అందుకోసం డైరెక్ట్ గా రక్తంలో దాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చినది అది మందు యొక్క గొప్పయా తక్కువ వదనమా తక్కువ ఏం చేశారు ఈ డైరెక్ట్ గా రక్తంలో ప్రవేశపెట్టడం ఆ సూది ఆ సూది సంచాన్ని బాయిల్ చేయాలి దాన్ని స్టెరిలైజ్ చేయాలి ఈ మ్యూషన్స్ ఏమీ అక్కర్లేకుండా అది పొట్టలోకి వెళ్లి అక్కడి నుంచి రక్తంలోకి వెళ్లినట్లయితే అది డిజింటిగ్రేట్ అవ్వకుండా ఉండాలి పొట్ట యొక్క అట్మాస్ఫియర్ లో అందుకోసం దాన్ని కొంచెం డెరివెటైజ్ చేసి అదే మందు దాన్ని కొంచెం డెరివెటివ్ ఒకటి తయారు చేస్తాడు ఎస్టర్ ఏదో డెరివెటివ్ కడతాడు సోడియం సాల్ట్ అయితే కరిగిపోతుంది కనుక డిస్టర్బ్ అయిపోతుంది కనుక ఎస్టర్ తయారు చేస్తారు ఎస్టర్ ఎప్పుడైతే చేసాడో అది పొట్టలో డిస్టర్బ్ అవ్వదు అదే రక్తంలోకి ఉండిపోతుంది కాబట్టి టాబ్లెట్ అది టాబ్లెట్ రూపంగా పెడతారు ఇప్పుడు మీరు చెప్పండి ఇంజక్షన్ మీద టాబ్లెట్ ఇంప్రూవ్మెంట్ తక్కువ కొంతమందికి విటమిన్ సిమక్ చాలా ఎసిడిక్ గా ఉండి విటమిన్ సి వేసుకుంటే కడుపులు మంట చేస్తున్నా తప్పుకోలేదు విటమిన్ సి కానీ విటమిన్ సి దేహానికి అవసరం ఇదేంటి అది ఇంజక్షన్ ఇవ్వాలి అక్కర్లేదు విటమిన్ సి ఎస్ అని ఒకటి అది ఇస్తే అది ట్యాబ్లెట్ వేసుకుంటే అది బ్లడ్ లోకి వెళ్ళి ఆ ఎస్టర్ డ్రాప్ అయిపోయి విటమిన్ సిడికి దొరుకుతుంది పొట్ట డిస్టర్బ్ కాదు ఇది డెవలప్మెంట్ కదా మరి వాళ్ళకి సూది పవర్ఫుల్ అనుకుంటారు ట్యాబ్లెట్ కేటగా అనుకుంటారు వాడు సూది మంది ఇవ్వమని వెళ్తారు డాక్టర్ మన సోదరులందరూ అటువంటి వీళ్ళకి ఏదే తేడా వీడు గురువు గారి దగ్గరికి ఆత్మస్వరూపం తెలుసుకుందుకు వెళ్ళడం ఆత్మస్వరూపము తర్వాత శోకం ఆత్మాని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సంసార బంధం నాశనం తొలగిపోతుంది దానికోసం వెళ్ళదు గురువుగారి దగ్గరికి తాయెత్తు కోసమో మంత్రం కోసమో తంత్రం కోసమో వెళ్ళదు ఆత్మస్వరూపం కోసం వెళ్ళడం ఎవరైనా ఆత్మస్వరూపం చెప్పి గురువు గారు ఉంటే వాడికి దూరంగా పోతాడు ఈ గురువుగారు మనకి తనకి తంత్రం మంత్రం జంత్రం ఈ గురువులు అలాంటి గురువులంటే పనులు తీసుకో ఇరు ఈ సూర్యు మంది వంటి సారని డాక్టర్ దగ్గరికి వెళ్లే మూర్ఖుడు వంటి వాడు మూర్ఖుడు కాదు మూర్ఖుడే కాబట్టి మూక్షు వంటే అడుగులేడు ముక్తులు అడుగులేడు అయ్యా మీరు ఏమిటి ఏమిటి లేవో అందుకని చెప్పారు ఉన్న సత్యాలతో గట్టిగా ఒక్క మాట చెప్పండి ఏది సత్యం ఏది ఏది కాదు నా నా మొత్తం అంత నా అనే చెప్పారు ఒకటి సత్యం పాజిటివ్ ఒకటి చెప్పండి ఇచ్చేష అనే ఈ నిషేధమే పరమార్థత పరమార్థము దిస్ ఈస్ ది హెస్ట్ ట్రూట్ కాబట్టి ఇప్పుడు ఏమిటి చెప్పినో టూట్ ఏంటి చెప్పారు నువ్వు పుట్టలేదు నువ్వు చావబోవు నువ్వు సాధన చేసేదేమీ లేదు ఎందుకంటే నీకు బంధం లేదు కనుక నాకు మోక్షం కావాలనే కోరికను పట్టణ పెట్టు ఎందుకంటే నీవు ముక్తుడుమై ఉన్నావు ఇది ఎక్కడ పాఠం అండి అన్నీ నాయ పాజిటివ్ ఏదీ లేదు ఇదేం పాఠానికి అంటే ఇదే పాఠం ఇంతకంటే గొప్ప పాఠాన్ని నీవు జీవితంలో ఎండదు వినబోవు పరమార్థ సో కాబట్టి మనుషులు ఎలా ఉంటారంటే ఈ మీరు విన్నారు ఈ కథ కూడా ఒకటికి నేను ఎలా కాను అనే అభిమానంగా అభిప్రాయం కలిగి నేను ఎలా కాను అది ఎలా తెలిసిందంటే వీటి వెళ్లి వాళ్ళ వ్యవసాయ కుటుంబం ఆ ధాన్యం బస్తాలోనే ఒక తోట మూటగా పెడితే ఆ మూట్ల వెనకాల కూర్చునేవాడు వీళ్ళు కూర్చుని ధాన్యం మూట్ల వెనకాల కూర్చుని పళ్ళతో చెరచరగ ఆ మూటలను కొడిచేవాడు వీడు పాతికేట కుర ధాన్యం వస్తాలు మూట్ల వెనక్కలు కూర్చోవడం సందులో దూరి అలా కష్టపడి దూరి ఆ పళ్ళతో అది కొడకడం వీటిలా అలా చేస్తున్నాడు ఎదురు రాంటే నేను ఎలా కానీ అని చెప్పారు వాడు ఎవరో సలహా అడిగితే ఈ సైకాయాట్రిస్ట్ ఒక ఆయన ఉన్నారండి పద్మరావు నగర్ లో ఉన్నారు మంచి సైకాయాట్రిస్ట్ ఆయన ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అని ఎవరో సలహా చెప్పారు చెప్పి మీకు నేను ఎలాకని నాకు సైకాట్రిస్ట్ ఎందుకు మనుషులకు కావాల సైకాట్రిస్ట్ కాకల్లా నేను ఎలకని రాను అప్పుడు అప్పుడు ఏం చెయ్యాలి అప్పుడు మీరు ఆ సైకాట్రిస్ట్ ఆయన మనిషిని పంపించారు వాడు వచ్చి తీసుకెళ్తాడు మానవ తీసుకెళ్ళాలనుకుంటారు వాడు వచ్చాడు వచ్చి వీడికి ఏదో చెప్పాడు నువ్వు వస్తావా నాతో లేకపోతే నేను ఇంజక్షన్తో పొడవ ఉంటావా ఏదో చెప్పాడు సరే వీడి పిల్లిలా వాడి వెనక్టాలు వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి వెళ్లాడు డాక్టర్ గారు ఏదో మంది ఇచ్చి కొంత ఎక్సైట్మెంట్ తగ్గే మంది ఏదో ఇచ్చి వీడికి భోజనించారు నాన్న నువ్వు మీ నాన్నగారు ఇది అది మీ నాన్నగారు మానవుడేనా మానవుడే మీ అమ్మగారు ఒకటో ఇది ఆ మీ మానవుడేనా మానవుడే నీ తమ్ముళ్ళు అక్కలు అందరూ మానవులు నువ్వు కూడా మానవుడు నువ్వు ఎలకన్ కాదురా అని చెప్పారు అవును కదా అని అనిపించింది వాడు ఇంటికి వచ్చాడు నేను ఎలకన్నానే భ్రమను పోగొట్టుకుని శాంతముగా జీవించాను ఇంత మోక్షం ఇదే పరమార్థం ఇప్పుడు ఆయన చెప్పే పరమార్థం ఏమిటి ఎలకనాన్ని తీసేసి మందులు వేసి ఎలకధనాన్ని తీసేసి ఇంకో కొన్ని ఎక్స్ట్రా మందులు వేసి మనుష్యుడనే మనుష్యత్వాన్ని వీడికి తయారు చేసి పంపించాలా కాదు అదే ఆయన డాక్టర్ గారు చేయాల్సిన పని డాక్టర్ గారు చేయాల్సిన నేను ఎలకననే భ్రమను తొలగించి వాడు ఏదో వాడికి తెలుసుకుందంటే మనుష్యుడు అనేది ఊరికే అనువాదం వాడు అయ్యే ఉన్నాడు ఆల్రెడీ ఆ మాటే వాడికి చెప్పడం ఓ మనుష్యుడు వాడు మనుష్యుడే అను మనుష్యుడు అని వాడికి చెప్పడం అది వాడు తెలుసుకుంటే అంతే దానికి అంతకంటే వేరే లేదు కాదు మంది ఆ మంది ఎందుకు ఇచ్చారో వీడి ఎక్సైట్మెంట్ కొంత తగ్గి కొంత శాంతంగా అవడం కోసం మందు ప్రశాంతంగా అయితే ఆయన చెప్పిన మాటలు వీడు బుద్ధికి వస్తుందని ఇచ్చారు అంత ముందు అదర్వైజ్ మనతో పనే లేదు వీడు తన స్వరూపం తాను తెలుసుకుంటాయని విధంగా మీరు భగవద్గీత దగ్గరికి వెళ్తే కర్మయోగమోనో మందు భగవద్గీత ఆ మందు వేసుకుంటే ముందు ఈ సంసార లంపటం కొంత తగ్గుతుంది మనుష్యులు సంసారంలో పీకల దాకా కూరుకుకొని ఉంటారు ఆ కోరికలు భయములు అంధవిశ్వాసముల యొక్క వల ఆ ఇంద్రజాలంలో చిక్కుకుపోయి ఉంటారు వాళ్ళకి ఏ మాట చెప్పినా వాళ్ళకి మెదటుగా అనిపిస్తుంది పచ్చ కాదర్ల రోజుకి జగత్తంతా పచ్చగా కనబడ్డట్టుగా ఉంటారు వీళ్ళు నాలుగు వచ్చిన వాడికి ఏది నోటిలో వేసుకున్నా చేదుగా ఉంటుంది అన్నట్టుగా ఉంటారు ఈ సంసారంలో అంచేత వాళ్ళకి వెంటనే ఆమె చిదానందరూప శిరోహం ఉండేవాడికి అర్థం కాదు వాడు పారిపోతాడు అక్కడ వాడికి ముందు ఒక మందు ఒకటి ఇవ్వాలి మందు ఈ కాజర్ల రూపం కొంత తగ్గుతుంది జ్వరం కొంత తగ్గుతుంది సంసార జ్వరం కొంత తగ్గుతుంది ఈ కొట్లాటలు దెబ్బలాటలు శత్రువులు మిత్రువులు అనేటువంటి ఇంద్రజాలము కొంత కొంత సడులుతుంది శిథిలం అప్పుడు అని చెప్పినట్లయితే వాడు తన పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకుని ప్రతాడవుతాడు ఇంతకు మించి వేరే ఏమీ లేదు విశేష పరమాత్మ కనపడిందాన్ని శ్లోకం అందాము రోధో నోత్పత్తి సాధక నము ముుర్న వై ము పరమాతీిత్పర్యమ్రామ్య జడ వివేకం బుద్ధ్వా సో వేదము యొక్క తాత్పర్యమేమి అని తెలుసుకోవాలి వేదమునకు తాత్పర్యం తెలుసుకోవాలి తాత్పర్యం వేరు దాని చుట్టూ అల్లుకుని ఉన్న సమాచారం వేరు తాత్పర్యం అంటే ది సెంట్రల్ మెసేజ్ తాత్పర్యం అంటారు సెంట్రల్ మెసేజ్ పద్యములకు ప్రతిపదార్థ తాత్పర్యములను రాయుడు అని మీరు చూపి ప్రతిపదార్థం పదానికి పదం అర్థం రాస్తారు కానీ తాత్పర్యము సెంట్రల్ మెసేజ్ అప్పటి ప్రయాణం ఆ రకంగా వేదములకు సెంట్రల్ మెసేజ్ ఏమిటి అని తెలుసుకోవాలి మీరేం ఆ వేదం వేదం అనండి మతం మతం గాని వేదం గాని వీడు పెరిఫరాల్ గా చూస్తాడు పైపాయి చూస్తాడు పైపాయి ఏముంటాయి కొన్ని ఏవో కర్మలు ఉంటాయి ఏవో పూజలు కర్మలు తీర్థయాత్రలు ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఈ స్నానం చేయి అప్పుడు అక్కడ స్నానం చేయింటాయి రోజు చేస్తూనే ఉంటాడు ఇదో స్నానం స్నానం చేయకుండా రోజు గడుస్తుందా అలా కాదు ఇప్పుడు ఇక్కడ ఈ స్నానం అప్పుడు అక్కడ ఆ స్నానం అంటూ ఇలా ఏవో అదే వేదం చెప్పిందని ఎవడో చెప్తూ ఉంటాడు వేదం అలా చెప్పింది ఇప్పుడు ఇక్కడ అక్కడ ఆ స్నానం చెప్పింది అదే అట్లా తాత్పర్యం వేదమేమో పది చెప్తున్నాయి తాత్పర్యం అది కాదు ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే పుల్లయ్య వేమవారం వెళ్ళు వచ్చేటట్టుగా ఉంటారు ఇప్పుడు పుల్లయ్య నువ్వు పుల్లయ్య వెనకన్న నువ్వు వెళ్ళు ఈ గొడుగు పట్టుకెళ్ళు ఈ సంజీ పట్టుకెళ్ళు ఈ టికెట్ కొనుక్కో ట్రైన్ ఆ ఊళ్ళో దిగువు ఆయనకి వస్తువు అప్పచెప్పు మళ్లీ వెనక్కి రిక్షా ఎక్కి రైల్వే స్టేషన్కి రా మళ్ళీ రైలు ఎక్కిరా ఆటో రిక్సీ ఇకి రా చెప్పు అని చెప్పారనుకోండి తాత్పర్యం ఏంటి చెప్పిన దాంట్లో అఫలానా వస్తువు నా పెద్ద ఆయనకి అప్పచెప్పడం అది తాత్పర్యం వీడికి తాత్పర్యం జరిగింది మూర్ఖుడికి జడ వీడికి తాత్పర్యం తెలియదుగా వీడు అనుకుంటాడు మనం రిక్షా ఎక్కాలి మనం ఆటో ఎక్కాలి రైల్ టికెట్ కొనుక్కోవాలి రైల్లో ఆ ఊరు వెళ్ళాలి మళ్ళీ ఆ ఊర్లో రైలు రిటర్న్ రైలు ఎక్కి ఈ ఊరు రావాలి అని అనుకుంటాడు వేదంలో కర్మలుంటాయి ఉపాసనలుంటాయి అవి ఇప్పుడు చెప్పిన తాత్పర్యం ఆత్మజ్ఞానం అనుకుంటుంటారు తాత్పర్యాన్ని మిస్ అయిపోతున్నాడు ఎందుకు మిస్ అవుతాడు మూర్ఖుడు కదా మూర్ఖులు ఎందుకు మిస్ అదే మరియు అదే దానికి ఆనర్యం అంతకంటే ఆనసర్యం ఉంటుంది కాబట్టి ఆయన ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే ఆయన చూపు లేదు అనుకోసం చూడలేకపోతున్నాడు ఈ రకంగా తాత్పర్యం తెలియకుండా గేర గేరా గేరా తిరుగుతూ ఉంటాడు మనిషి సంసారంలో ఎప్పుడు ఒకడు ఉంటాడు వివేకము గలవాడు అంటే దేహము వేరు మనస్సు వేరు ఆత్మస్వరూపము నేను అనే వివేకము గలవాడు ఒక ఉంటాడు వాడికి వేదం అంతా తెలుస్తుంది వాడేముంటాడు అంటే ఆనంద స్వరూపంలో నిలిచి ఉంటాడు ఇంతకు ముందు శ్లోకాన్ని కొంచెం ధోరణి మార్చి చెప్పినా అందాము తాత్పర్య అఖిలం భ్రామ్యతే జడ వివేకం బుద్ధ్వానందవాధౌ జడ మూర్ఖుడు స్మృతి తాత్పర్యం వేదము పూర్ణముగా తెలుసుకోకుండా సంసారంలో తిరుగాడు చుండును దీనికి ఒక సామెత ఉన్నదిగాడు అంటే మొత్తం ఉందో తెలుసుకోడు మొత్తం తాత్పర్యం ఉందో తెలుసుకోడు ఇక్కడో విసరో అక్కడ ఒక విసరో తెలుసుకుంటాడు అరకుర జ్ఞానం అసలే మూర్ఖుడు కాదు అసలే తాత్పర్యం కరెక్ట్ గా తెలుసుకున్నవాడు కాదు మధ్యలో ఒకటాడు కొద్ది మూర్ఖుడు కొంత కొంత జ్ఞానం కొంత జ్ఞానం ఈ మిలిమిడి జ్ఞానం వారి గురించి చెప్తున్నాడు ఆ మిడిమిడి జ్ఞానంతో పనిని చెడగొట్టేదానికి ఒక కథ ఈ కథ నేను చెప్పడానికి సందేశించి నేను చెప్పడం మానేసాను ఎప్పుడు చెప్పనే లేదు ఈ కథను నాకు ఎవరో ఒక విద్వాంసులు నేను యూనివర్సిటీలో యూనివర్సిటీ అంటే ఎప్పటి మాట ఆ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయా ఊరిపోతాయట్టుగా సర్టిఫికెట్లకే కాలం వెళ్ళిపోయింది మన యూనివర్సిటీ అంటే ఎప్పటి మాట అప్పుడు ఆయన ఆ కథ ఏమిటంటే గారి పిండి వంత కథ ఒక అబ్బాయి కొత్తగా కాపురానికి వచ్చింది ఏమంటే పక్కింటి అమ్మగారు పెద్ద ఆమె పైగా ఆమె భర్త కూడా పక్కింట్లో ఉంటారు పెద్ద అరవై ఏళ్ళు డెబ్బై ఆ ఇంటికి ఇంటికి మధ్యన పెట్ట కూడా అడ్డు కొంచెం ఇలా సాగితే అవతల కనబడుతుంది అనమాట ఆ పిట్ట గోడ దగ్గర నిలబడి ఈ కొత్త కోడలు కొత్తగా కాపడానికి వచ్చిన అమ్మాయి ఆ అమ్మగారు పెద్దమ్మగారు చెప్పిన ఈ అమ్మాయి ఆయనతో ఆమెతో నాకు గాలి పిండి వంట చేయాలని మా ఆయనకి గాలు తయారు చేసి పెట్టి ఆయన్ని సంతోష పెట్టాలి అని చాలా చక్కడ అభిప్రాయం కదా ఇలాంటి పవిత్రమైన ఆలోచన వారికి నచ్చింది చేసి పెడదామనో లేదా వాడికి సేవ చేద్దామనో ఆలోచన కలిగిందంటే అది మహాపతిప్రత ఐ చెప్పలసినగా కాబట్టి చాలా పవిత్రమైన ఆలోచనలతోటి ఈ మామగారి బామ్మగారు బామ్మగారు బామ్మగారు ఇది ముళ్ళపూడి వెంకటరమణ బామ్మగారి కథలను అలాగంటాట్లు ఎలా తయారు చేయాలి నాకు చేతకాలేదు ఎలా తయారు చేయాలి ఘాట్లు అని అడిగింది అడిగితే బామ్మ గారిని ఏం చెప్తానమ్మా నువ్వు వీడికి జాగ్రత్త కదా మనం మినప్పప్పు తీసుకుని నీట్లో నానబెట్టుకోవాలి ఆ తర్వాత అనేప్పుడు ఈ అమ్మాయి అక్కడి నుంచి ఉంటారు విడిపోయి ఓ షేరు మినప్పప్పు నేలలో నానబెట్టి మళ్ళీ పెట్టగోడ దగ్గరకు వచ్చింది ఈ బామ్మగారు అయ్యో చెప్తూ దేవుడిపోయి దేవుడి చెల్లాలి ఆవిడ ఏదో పళ్ళు మళ్ళీ బామ్మగారు బామ్మగారు అంటే మళ్ళీ ఆవిడ పాపను తను చేసుకున్న పని ఆపి మళ్లీ పెట్టకూడదు ఏమా నేను చెప్తుంటే వినకుండా విడిపోయావు పూర్తిగా వినమ్మా అవును ఎందుకు విడిపోయాలో చెప్తుంటే అంటే నానబెట్టడానికి వెళ్లేనండి నానబెట్టేశాను కూడా ఆల్రెడీ అని చెప్పింది సరే మంచి బుద్ధిమంతురా కానీ జాగ్రత్తగా విను పూర్తిగా విను చక్కగా నానిన్న తరువాత దాన్ని రుబ్బు రోజులో చక్కగా కొత్త రుబ్బి మెత్తటి పిండిగా తయారు చేయాలి అది అలాగ వేదో ఉంటాయి అదే దీన్ని గారిపిండి వంట కథ అంటారు దీంట్లో ఇంకొకటి ఉంది ఆ తర్వాత ఆవిడేదో మాట వరుసగా ఏదో అంటే అది కూడా చేయాలేమో అనుకుని ఆవిడ వెళ్లి దాన్ని అది కథ అర్థమైందండి అలాగా అరకూర గారెల పిండి వంటలాగా వినకూడదు పెద్ద తర్వాత వాడు వస్తేనే ఆ కొబ్బరికాయ ఒలిసి అది కొట్టి ఏదో చేయను ఏదో చెప్పింది అది తనకే చెప్తూ ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టేసి దాంతో కల్పేసింది అలాగే అలాగే ఎక్కడో ముక్క అక్కడ ముక్క అలా తినకూడదు ఎలా తినాలి మొత్తం నానపొయ్యాలి నిన్నపక్కు రుబ్బి పిండి చేయాలి ఆ పిండిని నూనె కాచుకోవాలి ఆ పెళ్లిలో ఈ దారిలో ఆ కారం చేసి అరిటాపులో పెట్టుకుని దాంట్లో వెయ్యాలి అవి ఎండగా కాగి కాగిన తర్వాత జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి అలా మొత్తం అంతా వినే అదంతా అర్థం చేసుకుని చెయ్యాలి కానీ దానిలో తిన్నవాట్లా అలా మధ్య మధ్యలో కాదు ఈ మూర్ఖుడు అన్నట్టుగా వీడి శృతి తాత్పర్యం అంతా తెలుసుకోదు తెలుసుకోకుండా ఇట్టించటో అర్థించటం తిరుగుతూ ఉంటా ్రామ్యతే జ ఓ రోజు కాశీ అంటాడు ఇంకో రోజు రామేశ్వరం ఉంటాడు మరో రోజు అయ్యప్ప అంటాడు ఇంకో రోజు ఇదంటాడు అదంటాడు తిరుగుతూ ఉంటాడు ఆ శుతి యొక్క తాత్పర్యం అంతా తెలిసిపోదు కానీ దీనికి భిన్నముగా వివేకము గలవాడు దీనికి భిన్నముగా వివేకి ఆత్మానాత్మ వివేకము గలవాడు అఖిలం పూర్తిగా బుద్ధ్వా తెలుసుకుని ఆనందవారిఠ ఆనంద సముద్రము నుండు సో కాబట్టి వివేకము గలవాడు వివేకము అనే మాట చాలా ఇంపార్టెంట్ వివేకము అంటే అర్థం ఏంటో తాను ఏది తాను ఏది కాదు అనే తేడా తెలుసున్నవాడు వాడిని వివేకి అని అంటారు అటువంటి వివేకం గలవాడు ఇటు అటు అటు ఇటు పరుగులు తీయడు శాంతంగా ఆత్మస్వరూపముందు ఆనంద సముద్రములో పోలలాడు అది జడునకు వివేకము గలవాడికి ఇక్కడ జ్ఞాని అని కాకుండా వివేకి అని వేయడం వల్ల నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈస్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్ అని ఇంకొకసారి చెప్పినట్లయినది ఎందుకంటే వివేకము అది ఏదో తెలియట కాదు అది ఏదో తెలియట వివేకము కాదు తాను ఏది కాదో తెలియట వివేకం విష్ణువు అక్కడ ఉంటాడు ఫలానా వేషం వేసుకుని అలా డ్రెస్అప్ అయిపోయి ఇంకో చెట్టు కదా ఇంకో చెట్టు చక్కెరం అలా పట్టేసుకుని ఉంటాడు అది కాదు వివేకం అది కాదు జ్ఞానం అంటే జ్ఞానం అంటే తెలుసు అండి సర్వవ్యాపకుడైన విష్ణువు ఇక్కడ నా హృదయంలో చైతన్య రూపంగా ఉన్నాడు ఈ జగత్తు మిథ్య ఈ దేహేంద్రియాదులు కల్పితములు అది ఎరుకయే విష్ణువు అని తెలుసుకోవడం అది జ్ఞానం అంటే వివేక జ్ఞానమే జ్ఞానం కాబట్టి మీరు ఏదో దేవుడు ఏదో మీరు తెలుసుకోనక్కర్లా దేవుడు ఏది కాదో తెలుసుకుంటే సరిపోతుంది భక్తి ఏదో తెలుసుకోనక్కర్లా భక్తి ఏది కాదో తెలిస్తే ఆ భక్తి నీలో నుంచి పుట్టుకొచ్చేస్తుంది భక్తి అంటే ప్రేమ ఏది ప్రేమ కాదో మీరు తెలిస్తే మీరు ప్రేమ స్వరూపు లేదు కనుక మీ నుంచి ప్రేమ విద్బుద్ధము కాబట్టి నీ లోపలే ఉన్నది సర్వము ఈశ్వరుడు ఏది కాదు తెలిస్తే మీ స్వరూపమే ఈశ్వర తత్వము అని తెలుసుకుని మీరు ఆనంద సముద్రంలో నిలిచి ఉంటారు కాబట్టి వివేకమే ముఖ్యము దీంతో రహస్యం ఏంటంటే మీరు ఏది అయి ఉన్నారో అది అయ్యే ఉన్నాను కొత్తగా కానక్కర్లేదు సమస్య ఏంటంటే మీరు ఏది కారో అది మీరు ఊహించుకుంటు నేను దేహము కాదు కానీ నేను దేహమోని మీరు ఊహించుకుంటున్నారు ఇప్పుడైతే నేను దేహమో ఊహించుకుంటున్నారో అప్పుడు పుట్టి విట్టే సంసారి అయిపోయినారు మీరు పుట్టి విట్టే సంసారి కాదు మీరు ఆ పరమాత్మ చైతన్య స్వరూపం ఆ శుద్ధ చైతన్యము మీ స్వరూపము ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు శుద్ధ చైతన్యాన్ని పొందే ఉపాయం చూసుకోవాలా లేకపోతే తాను ఏది కాదో అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి తాను ఏది కాదు అంతే తెలుగు అంతే సరిపడుతుంది శుద్ధ చైతన్య ఉన్నారు మీరు తర్వాత దీంట్లో రహస్యం అవటం మీరు ఏదో అది తెలుసుకోవడానికి కంగారు లేదు ఎందుకంటే మీరు ఏదో అది మీరు అయ్యే ఉన్నారుగా నేను మీకు ఒక మంచి దృష్టాంతమని నా అభిప్రాయం ఈ పేకాట ఆడుకుంటున్నారు మీకు అన్ని ఆడటానండి పేకాట డబ్బులు పెట్టితే ఆడుతున్నారు ఒకడు తన ముక్కలు పదమూడు ముక్కలు పంచుతారు వాళ్ళు ఆ ముక్కలు తీసుకుని ఇలా కట్ట కింద ఆ పక్క వాడి ముక్కలు అప్పుడు ఎవడో వీడిని అడిగాడు నీ ముక్కలు ఇంకా ఉక్కనే లేదు వాడి ముక్కలు ఎప్పుడు చూస్తున్నావు ఏమిటని అడిగాడు అయితే వీళ్ళు చెప్పాడు నా ముక్కలు నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు వాడే వాడిప్పుడు ఇటు కట్టి తిప్పుతున్నాడు దాన్ని అవకాశం వచ్చినప్పుడు వాడి మొక్కలు మనం చూసేయాలి నా మొక్కలు చూసుకోవడానికి తొందర ఉంది నా మొక్కలు నా దీనికి ఉన్నాయి కదా అని అన్నారు కాబట్టి మీరు మీరు ఏదో తెలుసుకుందుకు తొందరేమో లేదంటే మీరు ఏదో అది అయ్యే ఉన్నారు ఆ తర్వాత తెలియదు మీకు తెలుసు తెలియకుండా పోదు ఎందుకంటే మీరు అదే అయ్యే ఉన్నారు మీరు అర్జెంటుగా చేయాల్సింది ఏమిటంటే మీరు ఏది కాదో తెలుసుకోవాలి అంటే నేను ఏది కాదో తెలుసుకుంటే ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందో చెప్పమంటారా దేహము నేను అని మీరు తెలుసుకున్నారంటే మీకు కలిగే ఫ్రీడమ్ ఆ స్వాతంత్ర్యం అది అనుభవైక మీరు యు సెల్డమ్ బికమ్ సిక్ మీరు సిక్కవడానికి హేతువు దేహాభిమానము దానిని బట్టి దేహాన్ని సరైన పద్ధతిలో ట్రీట్ చేయకపోవడము దేహాభిమానం అడ్డు వస్తుంది దేహానికి ట్రీట్ చేయటం దేహాభిమానం అడ్డు వస్తుంది అందు గురించి మీరు దేహాన్ని రాజులుగా ట్రీట్ చేస్తారు దాంట్లో దానికి లోనం వస్తుంది మీరు కనుక నేను దేహము కాదు అని మీరు తెలుసుకోగలిగినట్లయితే ఆ దేహాభిమానమనే మహావ్యాధి నుండి మీరు విముక్తి మీకు గొప్ప ప్రేరణ వచ్చేస్తుంది తర్వాత దేహమే నేననే అభిమానము అది మోస్ట్ అన్యాచురల్ స్టేట్ అది అజ్ఞానావస్థ జ్వరం ఇప్పుడు నూట డిగ్రీల జ్వరం ఉందనుకోండి ఈ నూట డిగ్రీల జ్వరము మీకు సహజమా అసహజమా అసహజం చాలా చెడ్డ తి కాదు అది తగ్గిపోవాలి తగ్గితే చాలా హాని కలుగు ఈ దేహము మీదనేది అట్టిది అటువంటిది అది మహావ్యాధి అ జ్వరం వంటిది అది పోవాలి అది పోతే మీకు శాంతి లభిస్తుంది కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే మీరు తనలో లోపలికి వెళ్ళాలి తన తన లోపల తాను చూసుకోవాలి తన లోపల తాను విచారం చేసుకోవాలి తన స్వరూపమును తాను డిస్కవర్ చేసుకోవాలి అహమస్మి నేను ఉన్నాను అనే దాన్ని బాగా శోధన చేయాలి నేను ఉన్నాను అనే దాన్ని శోధన చేస్తే ప్యూర్ బీయింగ్ శుద్ధమైన సత్ అది నా స్వరూపము అని పోతుంది దేహాభిమానం పోతే మీ స్వరూపం మీకు తెలిసిందో అది ఎప్పుడైనా తెలిసిదే ఎందుకంటే అది మీరియా ఉన్నారు తెలియని అక్షర్లేదు కూడా మీడియావి ఉంటే ఇంట్లో తెలియడం ఎందుకు పాకెట్ వాడికి ఎగరవాడి జేబులో ఎక్కడ పరుస్ తెలుసుకోవడం ముఖ్యమా తన పరసెక్కడ ఉందో ముఖ్యమా తన పరిస్థి ఉంది తన పరుస ఎదుటివాడి పరస్ ఎక్కడ ఉందో పడిపో ఆ రకంగా ఎగ్జాంపుల్స్ కొంచెం అడ్మిట్ అదేలా ఉన్నాయి పాఠం కదా కాబట్టి ఏది మీరు కాదో తెలుసుకోవటం ద్వారా మీరు విముక్తులు ఉంటారు ఆ వివేకం ఎప్పుడైతే ఫలానా నేను కాదు అని మీరు తెలుసుకున్నారనుకోండి మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది మీరు ట్రై చేస్తుంది ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది గొప్ప ఫ్రీడమ్ వచ్చేస్తుంది కనుక తన స్వరూపమును తెలుసుకొని తాను ఏది కాదో తెలుసుకుని తద్వారా తన స్వరూపమునందు నిలిచి ఉండు వాడు ఆనంద సముద్రమునందు ఓలలాడు అయిపోయింది నా శ్లోకం శృతి తాత్పర్యమ్యే జడ వివేకీ అఖిలం బుద్ధ్వా ఈ రెండు శ్లోకాలు ఇప్పుడు పెట్టుకుంటే అవద్దు నేను ఈవేళ దీన్ని ఫినిష్ చేద్దామని అనుకున్నాను కానీ బరువు అనిపిస్తోంది క్లాసు పదిహేను నిమిషాలు ముందు మొదలైంది కదా అంతేకా ఈ రెండు శ్లోకాలు సోమవారం నాడు పెట్టుకున్నాము అయిపోతుంది ఆ తర్వాత ధ్యాన దీపము ఆ తర్వాత నాటక దీపము అదే టార్గెట్ గా పెట్టుకుని ఫినిష్ చేద్దాం ఎందుకంటే చాలా మంచి పాటలు అండి మేబీ దశ్లోకి అంత అంత మహోన్నతంగా ధ్యానము నాటకది నాటక దీపం సాక్షి భావము చాలా ఇంపార్టెంట్ ఆ ధ్యానం అనే దీపము అది ఆయన ఏం చెప్తాడో చూద్దాము చిన్న ప్రకారం అలాగే నాటక దీపం కూడా చిన్నది కంటిన్యూ చేద్దాం అయితే నేను మంగళవారం నాడు హృషికేశ్ వెళ్తున్నాను వచ్చిన కంటిన్యూ చేద్దాం ఆ తర్వాత ఏమిటి చేయాలి చూడచ్చు ఈ లోపల దశమి శ్లోకం ఒకటి చాలా మంచి పని చేస్తున్నాను అది కూడా శాంతం సో రేపు ఏళ్ళు గీతా క్లాసులు ఉంటాయి మంగళవారం నుంచి క్లాసులు ఒకటవు అందరూ గమనించగలరు మళ్ళీ పద్దెనిమిదవ తారీఖు వస్తాను మార్చి పద్దెనిమిది మార్చి పద్దెనిమిది వస్తే పంతొమ్మిది గురువారం అయింది పద్దెనిమిది పంతొమ్మిది గురువారం అయినది ఇరవై ఇక్కడ పంచదశిలో ధ్యానదీపం అంటే మూర్ణా మొన్న శిక్ష ఓ శాశ్వ